ఎవరి త్రాసు ప్యాలు పుణ్యాలతో బరువుగా ఉంటాయో వారే సాఫల్యం పొందువారు మరెవరి త్రాసు పల్లాలు తేలికగా ఉంటాయో అలాంటి వారే తమను తాము నష్టంలో పడవేసిన వారు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 പ്രവക്ത സല്ലല്ലാഹു അലൈഹി വസല്ലം വിശ്വാസം యొక్క నిర్వచనం ఇలా తెలియబరిచారు. 알이మాను అన్తుమీన బిల్లாஹి వ మలాయికతిహి వ కుతుబిహి వ రుసులిహి വతుఉమిన బిల్జన్నతి వన్నారి వల్మీజాన్ വతుఉమిన బిల్బత్ బాదల్ మౌత్ వతుఉమిన బిల్ఖദ്റി ఖైరిహి వശർരിഹി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 చనిపోయిన తర్వాత మరోసారి అల్లాహుతాలా తిరిగి లేపుతాడు అందరినీ బ్రతికిస్తాడు అన్న విషయాన్ని కూడా విశ్వసించాలి అలాగే మంచి చెడు అదృష్టాన్ని కూడా విశ్వసించాలి ఈ విధంగా మహాశయులారా ఈ తొమ్మిది విషయాలను విశ్వసించడం ఇది ఈమాన్ విశ్వాసం యొక్క నిర్వచనంలో प्रवक्ता सल अलासलचार दीवन त्रास विश्वसक अतन अ विश्वास कलसीपोता भय उ मरी आ रेद पल्याई पल्य सत्कार मो पल्य दुष्कार तूक चेयर जो वाट की रे पल्या उषय में తిరిమిది హదీస్ నంబర్ ఇరవై ఆరు ముప్పై తొమ్మిది మరియు ఇవ్నుమాజా నాలుగు వేల మూడు వందలు హదీస్ నంబర్ ఇందులో హజరత్ అబ్దుల్లా బిన్ అమర్బిన్ ఆ సరది అల్లాహు తలా అనుహు ఉల్లేఖించిన పొడవైన ఒక హదీస్ ఉంది అందులో ఒక విషయం ఉంది అల్లాహుతాలా ఒక వ్యక్తిని ప్రళయ దినాన హాజరుపరుస్తాడు అతని పాపాల తొంభై తొమ్మిది ఫైళ్లను ఒక పల్లెంలో పెడతాడు మరియు అతను లా ఇలాహ ఇల్లల్లా అని ఏదైతే సాక్షం పలికాడో దానిని మరో పల్లెంలో పెడతాడు ఈ విధంగా ఆ త్రాసుకు రెండు పల్్యాలు ఉన్నాయి అన్న విషయం ఈ హదీసే కాకుండా వేరే హదీసుల ద్వారా కూడా రుజువై ఉన్నది అంతేకాదు ఆ త్రాసు పల్్యాలు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 హజరత్ నూహ్ అలి ఇస్లాం చనిపోయేకి ముందు తమ కుమారునికి ఇలా వాంగ్మూలం చేశారు ఏం చేశారు ముస్తద్ ఖాకిం సునన్ నిస్సల్ కుబ్రా మరియు ముస్నద్ అహ్మద్లో ఈ హదీత్ ఉంది షేఖ్ హల్వానీ రెహమహుల్లా సెహీహాలో దానిని ప్రస్తావించారు హదీత్ నంబర్ నూట ముప్పై నాలుగు అబ్దుల్లా బిన్ అమెర్బిన్ల్ ఆసరద్ అల్లాహు తలను ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్ం తెలిపారు హజరత్నూ అలీ ఇస్లాం హదరత్ హుల్ వఫా ఎప్పుడైతే మరణం సమీపించినదో కాల్ అలీ కాస్ అలీరత్నూ అలీ ఇస్లాం ఎప్పుడైతే ఆయనకు మరణం సమీపించినదో తన తనయుడిని దగ్గరికి పిలిచి నేను ఒక వాంగ్మూలం ఒక వసీయత్ నీకు చెప్పబోతున్నాను అందులో ఆ మురుక బిస్ నైన్ తైన్ రెండు విషయాల గురించి ఆదేశిస్తాను మరి రెండు విషయాల నుండి నిన్ను వారిస్తాను అంటేంటి ఏ విషయాల గురించి నేను ఆదేశిస్తున్నానో వాటిని పాటించే ప్రయత్నం చెయ్యి వారిస్తున్న వాటికి దూరంగా ఉండు ఆ మురుకల్లాహ్ మొదటి విషయం లా ఇలాహా ఇల్లల్లాహ్ గురించి నీకు ఆదేశిస్తున్నాను ఇలా ఇలా ఇల్లల్లా యొక్క ఘనత ఎంత గొప్పగా ఉంది ఏడు ఆకాశాలు ఏడు భూములు త్రాసు ఒక పల్లెంలో పెట్టడం జరిగితే మరియు లా మరో పల్లెంలో పెట్టడం జరిగితే వంగిపోతుంది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 రెండో విషయం ఏదైతే నీకు ఆదేశిస్తున్నానో నీవు అధికంగా సుబహాన్ అల్లాహి అబిహందిహి స్మరిస్తూ ఉండు పలుకుతూ ఉండు ఎందుకు ఈ సుబాన్ల్లాహి అభిహందిహి ఈ సర్వ సృష్టి యొక్క ఆరాధన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 అసలు విషయం హదీసు దారా రుజువు చేయబడుతున్నది అయితే ఇందులోనే మనకు మరొక విషయం కూడా తెలిసింది ప్రత్యేకంగా నా ముస్లిమేతరుల సోదరులు మరి ఎవరైతే ముస్లిం సోదరులు సోదరి మనులు లహా ఇల్లల్లాహ చదువుతున్నారో కానీ దాని యొక్క విశిష్టతను అది ఎంత గొప్ప శక్తికళ वचनमो अर्थम चुस्क लाइलाल्लाोटि तो चू वेरे आराधिस्ो वेरे पूजिस्ो मरेवरते लाइला पठो दाने अर्थ भावाल तौर लेद इकनकोनी दाने स्वीक मनसा वाच दा पठिस् दाक बाध्यतावतो वाटरपर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 दा तूक अटक्ति अल्लाह की प्रसादी उजुक मनमे चूं वो तूकं चे अट्ठी त्रासक अंदर ग्रामीण तूकं चेयर कष्ट कदा अदे स्वर्णकुव बंगारप षापु ग्राम ग्राम कना तक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 సూక్ష్మమైన వాటిని కూడా తూకం చేయగలదు సూర్య అంబియాలోని ఏ ఆయతయితే మనం ఇంతకుముందు కూడా తెలుసుకున్నామో చదివామో ప్రళయ దినాన మేము న్యాయంతో తూకం చేసే త్రాసులను నెలకొల్పుతాము ఫలా ఏ ప్రాణికి ఏ మాత్రం అన్యాయం జరగదు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 ప్రళయ దిన మేము న్యాయంతో తూచే త్రాసులను నెల కోల్పుతాము ఏ ప్రాణికి ఏ మాత్రం అన్యాయం జరగదు और वेला आवगिंज तय कर्म अना उ दा मे हाजर पा मरीती मेमू चालू आयत आ सहचर येवना प्रवक्ता नैन स्वयं ना पटी वारिप्लानीदना मेलू चयते नैन वार